భీష్ముడు ద్రోణుడు కర్ణుడు దుర్యోధనుడు మొదలైన వీళ్ళెవరూ కూడా మిగలరు సర్వే అందరూ ఖర్చు అయిపోతారు ఎవరు మిగలరు ఏ బ్యహాతవా ఆ శంక అర్జునుడు డౌట్ అదే కదా వీళ్ళ మీద మనం జయం పొందుతామో లేకపోతే వాళ్ళే మనల్ని జయిస్తారు అని కదా నీ డౌట్ నువ్వు ఇంకేం డౌట్ పెట్టుకోకర్లేదయా నువ్వు యుద్ధం చేస్తావో అది కూడా ఇంపార్టెంట్ కాదు దట్ ఈజ్ ఆల్సో నాట్ ఇంపార్టెంట్ వీళ్ళెవళ్ళు మిగలరు ఏ అవస్థితా ఎవరైతే నిలబడి ఉన్నారో ఎక్కడ ప్రత్యనీకేష ఆ పదానికి వ్యాఖ్యానం అనీకం అనీకం ప్రతీ ప్రత్యనీకేషూ అది విగ్రహవాక్యం దానికి అర్థం ఏమిటి ప్రతిపక్షభూతూ అనేకేషూ అనేకము అంటే సైన్యం ప్రతి అనేకము ఈ సైన్యానికి ఆపోజిట్ ఈ సైన్యం ఈ సైన్యానికి ఆపోజిట్ ఈ సైన్యం ఈ సైన్యానికి ఆపోజిట్ ఈ సైన్యం అలాగా ఒక్కో సైన్యానికి ఇంకో సైన్యం ఆపోజిట్ ఆపోజిట్ ఆపోజిట్గా మొత్తం కురుక్షేత్రం అంతా వీళ్ళు విస్తరించి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఈ ఆపోజిట్ ఆపోజిట్గా ఉండే ఈ సేనలలో ఏ సైనికులు ఉన్నారో సైనికులు సేనానాయకులు యోద్ధులు వీళ్ళు ఎవళ్ళు కూడా మిగలరు యోధాహ యోధారహ ఆ సైన్యములలోని యోధులు అంటే యుద్ధవీరులు ఎవళ్ళు మిగలరు నువ్వు యుద్ధం చేసినా మిగలరు నువ్వు యుద్ధం చేయకపోయినా కూడా మిగలరు ఇంకా అటువంటిప్పుడు ఎలాగూ మిగలవే ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏదో నేను యుద్ధం చేస్తే చచ్చిపోతారేమోనని అర్జునుని యొక్క శంక నేను యుద్ధం చేసినా పోతారు చేయకపోయినా పోతారన్నప్పుడు ఇంకా పారిపోవడం కూడా ఎందుకు చేసేస్తేనే అయిపోతుంది కదా కదా ఎలాగూ పోతారన్నప్పుడు ఇప్పుడు అన్నం తిన్నా ఒకటే సున్నం తిన్నా ఒకటే అన్నప్పుడు ఇంకా అన్నమే తింటే పోతుంది కదా ఆ రకంగా నేను యుద్ధం చేసినా వీడిపోతారు యుద్ధం చేయకపోయినా పోతారంటప్పుడు నాకు ఈ అపకీర్తి కూడా ఎందుకు నేను యుద్ధం చేస్తేనే పోతుంది అని అర్జునుడు అనుకోవాలి అర్జునుడు అలా అనుకుంటాడో మానుతాడో శ్రీకృష్ణుడు అలాగే చెప్తున్నాడు తస్మాత్వముత్తిష్ట యశోలభస్వ జివా శత్రూన్ భుంక్వరాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవసాచన్ మంచి శ్లోకం దీంట్లో ఈ నాలుగో పాదం పెద్ద గొప్ప సందేశం మహాత్ములు ఒక సందేశంగా చెప్తారు మహాత్ములు సెంటిమెంట్కి కదిలిపోరు సెంటిమెంట్ పెద్ద పట్టించుకోరు ఏముందండి ఇప్పుడు ఎవరో పోయారు పది మంది పోయారు ఇరవై మంది పోయారు అలాంటి సెంటిమెంట్లు మహాత్ముల్ని కదిలించవు ఎందుకంటే అందరూ పోయి వాళ్ళే దీంట్లో మిగిలిన ఎవరు లేని వాళ్ళు దీంట్లో ఇదొక సెంటిమెంట్ ఇదొకట అనే ధోరణి సో చూడు నీ డ్యూటీ నువ్వు చేయి వీళ్ళు పోతారు వాళ్ళు మిగులుతారు క్యా బాథే నీ డ్యూటీ నువ్వు చేయ అంటే డ్యూటీ చేయడం మానేసి సెంటిమెంట్ పెడితే ఎలా కుదురుతుంది అక్కడ డ్యూటీ నువ్వు చేయి ఎవరు మిగులుతారన్నది నీ చేతుల్లో లేదు ఎవరు పోతారన్నది కూడా నీ చేతుల్లో లేదు డ్యూటీ నువ్వు చేసుకుంటూ పోవంతే నిమిత్త మాత్రం భవసాచ్యం నీవు నిమిత్తంగా ఉండు అంతే నిమిత్తంగా ఉండంతే తర్వాత ఏమిటవుతుంది తర్వాత చూడచ్చు నా మిత్రుడు వచ్చాడు బాబు తెలుస్తున్నాయన కడపలో వెయ్యి మొక్కలు పాతాడు ఆయన మొక్క అక్కడ కొంత డిసర్ట్ డిసర్టిఫికేషన్ అయిపోతుంది మొక్కలు లేకుండా మొక్కలు పాతాడు చాలా ప్రేమ చాలా మంచి పని కదా అది సో వెయ్యేవిటో కడప అక్కడ వెయ్యేవిటో పదివేలు పాతినా తక్కువే కాబట్టి ఇంకో కొన్ని ఎక్కువ పాతచ్చు కదా అని నేను ఆయనతో చర్చ చేస్తున్నా అప్పుడు చెప్పాను అతను అంటాడు బతుకుతాయో బతకవారు అని అంటాడు అది నీకెందుకు అది నీ చేతిలో అది నిమిత్త మాత్రం భవసంజసాచ నువ్వేంటే నువ్వు వెయ్యి మొక్కలు పాతాయి ఇంకో వెయ్యి మొక్కలు పాతగలవా పాతు పాతిన ప్రతి చుట్టూ ఒక కంచె ఒకటి పెట్టాలి కంచెలు కొన్ని పట్టుకొని లక్షణాలు ఇక్కడైతే వెనప్ప కంచెలో పల్లెటూళ్ళలో ఈ తుమ్మ మొక్కలు ఎక్కడ పడితే అక్కడ ఆ కొమ్మలు కొట్టుకొచ్చి అలా గుచ్చుతారు చాలు అదే కంచె పెట్టు అలాంటి కంచెలు పెట్టు కచ్చే ఉండదు అటు వచ్చి నలుగురు మనుషులకి పెట్టి కొంత వర్క్ చేస్తారు ఆ ముళ్ళ మొక్కలు కొట్టుకొచ్చి వాటి చుట్టూ కంచెలు పెడతారు ఇంకో మొక్కలు పోతాం కంచెలు పెట్టు తర్వాత ఒక ఇద్దరు మనుషులకి నెలకింత రోజుకు వంద రూపాయలు నెలకు మూడు వేలు ఇద్దరు మనుషులు నెలకు ఆరు వేలు నీకు ఖర్చు వచ్చే వరకు చేయాలి పని వాళ్ళకి నాలుగు కుండలు ఇచ్చి ఆ చుట్టుపక్కల చెరువులో ఏవో కుంటలో ఆ నీళ్లు తీసుకొచ్చి కావిళ్ళు వేసి ఒక్కొక్క మొక్కకి ఓ కుండెడు నాలుగు రోజులకి ఒకసారి పోయాలి ఈ ఇప్పుడు రెండు వేల మొక్కలు జీపంచాయి ఎన్ని మొక్కలు మిగులుతాయి ఎన్ని మొక్కలు పెరుగుతాయి ఎన్ని చచ్చిపోతాయి అవన్నీ అది ఇంత అనవసరం నిమిత్త మాత్రం భవ సవ్య సాక్ష అయినా సరే అలాగే చేస్తానని పాపం వెళ్ళాడు కాబట్టి మనం ఎప్పుడూ ఆ పూచి మన మీద ఉండదు మనం రెస్పాన్సిబిలిటీ అంటారు దేర్ ఇస్ నో రెస్పాన్సిబిలిటీ దేర్ ఇస్ ఓన్లీ డ్యూటీ డ్యూటీ చేసేయటము నిమిత్త మాత్రం భవ సంజసాలు నన్ను అడుగుతారు నన్ను నువ్వు పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం పాఠాలు చెప్తావు కదా ఎంతమంది మోక్షాన్ని పొందుతున్నారు ఐ డోంట్ నో ఐ డోంట్ నో ఇట్ ఈజ్ నాట్ మై లుక్ అవుట్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ ఈశ్వరుని కృప నా పని ఏమిటో నేను చూసుకుంటూ పోతానంటే నా పని నేను చూసుకుంటూ పోతాను ఇది ఇదో ప్రశ్న ఇంకో ప్రశ్న ఈ ప్రశ్న కూడా తరచుగా మనం ఉంటాం ఎంతమంది పండితులు తయారవుతున్నారు ఏమో ఐడోంట్ నో ఎంతమంది పండితులు తయారవుతున్నారో నేను అనుకోలేదు ఓ మిత్రుడు ఉండేవాడు అతను వేదాంతం వింటూ ఉండేవాడు అతను పండితుడిగా తయారవుతున్నాడని నేను ఎప్పుడూ ఊహించకూడా చేయలేదు కానీ అతను చెప్పిన ప్రసంగాలు అవి చూస్తుంటే పండితుడిగా తయారవుతున్నాడని నాకు అనిపించింది నేను అది పండితుడిగా తయారు చేస్తున్నానని నేను ఎప్పుడూ అనుకోలేదు కానీ పండితుడిగా తయారయ్యాడని మాత్రం తెలుస్తుంది కాబట్టి వాళ్ళు తయారవుతారు తయారీ వాళ్ళు తయారవుతారు కొంతమంది గురువు రహీతం గురవే దివేదివలి ఈ జవితో విధి ఆ జవితో వదిలేస్తారు ఎవరి ఇష్టం వాళ్ళది మనం నిమిత్తంగా మాత్రం భవ సన్యసాచ నిమిత్తం అంటే ఏమిటో తెలిసిన ఇంట్లో పడుకుని నిద్రపోతే నిమిత్తం కాదు ఏ పని చేయకుండా శిలా ప్రతిమలా అంతా దేవుడే చేస్తాడంటే అది తప్పది అది గీత యొక్క స్పిరిట్కి విరుద్ధం గీత యొక్క స్పిరిట్ ఏమిటంటే నీ డ్యూటీ నువ్వు తెలుసుకో ని డ్యూటీ నువ్వు చేసుకుంటూ పోతే వర్తమానాన్ని కర్తవ్యకర్మతో నింపుకుంటూ వెళ్ళిపోవడం పద్నాలుగు గంటలు పదహారు గంటలు అలాగ వర్తమానంలో కర్తవ్యకర్మని చేసేస్తూ ఉండడం దీనివల్ల ఏమిటి ఫలం లభిస్తుందనే ప్రశ్న కూడా వేసుకుంటే గీత యొక్క స్పిరిట్ వైలేట్ అయిపోయినట్టే అప్పటికే వైలేట్ అయిపోయింది అసలు ఫలము నేను మాట కూడా పైకి రాకుండగా మైండ్ని క్రాస్ చేయకుండగా అలాగే తయారైపోవాలి నిత్యకర్మలు చేసుకుంటూ పోవడం నిమిత్త మాత్రం భవ సవ్య సాధన్ మోక్షం వస్తుందా బానుతుందా అనేటువంటి ఆకాంక్షను కూడా పక్కన పెట్టేసి ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేసుకుంటూ పోవడమే అంటే ఇది సందేశం నిమిత్త మాత్రం భవ సవ్య సాధ్యని కాబట్టి సెంటిమెంట్ ఈస్ నాట్ ది పాయింట్ సెంటిమెంట్ సందేశాన్ని చెడగొడుతుంది సెంటిమెంట్ పెట్టుకోకూడదు ఇప్పుడు పిల్లలు ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారంటే మన కర్తవ్యం మనం చేస్తామంటే వాళ్ళకి జన్మనిచ్చినందుకు గాను వాళ్ళు మన ద్వారా జన్మించినందుకు గాను మన వంతు కర్తవ్యం మనం చేస్తాం మనం వాళ్ళకి కావలసిన వ్యవస్థలో చేస్తాం రక్షణ ఇస్తాం ఆ తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ జీవితాలు వాళ్ళు నడుపుకుంటారు దీంట్లో మనము మన పూచీయలేదు వాళ్ళ సుఖానికి మనం కర్తలం కాదు వాళ్ళ దుఃఖానికి మనం కర్తలం కాదు మనం దేనికి కర్తలం కాదు మన కర్తవ్యకర్మను చేసుకోవటము దేవుడికి దండం పెట్టడం నిమిత్త మాత్రం భవ సవ్య సాధ్యన్ అని శ్రీకృష్ణుడు అర్జును సలహా చెప్తున్నాడు నీకెందుకు నీ పన్ను నువ్వు తర్వాత ఏమటవుతుందో నీకు అనవసరం అది నేను చూస్తా నీ పన్ను నువ్వు చేయి చేతనే నీకు సవ్య అనే సంబోధన ఏంటంటే రెండు చేతులతోటి బాణాలు వేసేస్తాడు మరి నీకు అంత నీ పని నువ్వు చేసుకో మిగతా సంగతి నేను చూస్తా అంటున్నాండి నిమిత్త భవ ఇది గొప్ప సందేశం ఆలోచించండి భాష్యం ఇంకా ఏమంటున్నాడు తస్మాత్వముత్తిష్ట నీవు లేచి నీ పన్ను చేసేవా అంతా తయారవుతున్నాయి ఇది ఇవి శత్రువులు నశిస్తారు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడికో వెళ్ళినా కూడా శత్రువులు నశిస్తారు కాబట్టి అటువంటిప్పుడు ఇలాగ చతికిలబడ్డామని అవసరం కదా తస్మాత్తువము నువ్వు లేచి నిలబడు యశోల భస్వ కీర్తంతా నీకే వస్తుంది కర్ణుణ్ణి సంహరించిందెవరు అర్జునుడు ద్రోణునిపై బాణాలు వేసి కొట్టి కోలగొట్టిందెవరు అర్జునుడు భీష్ముణ్ణి నేలబడే ఇట్లా చేసిందేవాడు అర్జునుడు అని ఈ విధంగా సుశర్మ అని చాలా పెద్ద యుద్ధ యోధ వాడిని సంహరించింది ఎవరు అర్జునుడు సైంధవుడు అని ఒకడు ఉన్నాడు జయద్రథుడు అంటారు వాడిని అర్జునుడు అందరినీ అర్జునుడే సంహరించాడు కీర్తంతా అర్జునుడికి కానీ సత్యం అది కాదు బాణం వేయడమే అర్జునుడి వంతు సంహారక్రియ ఈశ్వరుడికే ఇది సంహారము అలాగే ఉంటుంది రక్షణ అలాగే ఉంటుంది సర్జరీ మీద పుస్తకం ఉంటుంది ఇంతలా ఉంటుంది డాక్టర్లను ఎవరన్నా అడిగి చూడండి సర్జరీ బేసిక్స్ ఆఫ్ సర్జరీ పుస్తకం రాసిన ఆధర్ బాయిడ్ బీవో వైడీ పేరేదో చెప్తున్నా గుర్తుందో చెప్తున్నా మీరు వెరిఫై చేయండి అట్ట ఇంతలా ఉంటుంది బైండ్ ఇలా తీయగానే ఫస్ట్ పేజీ తీయగానే ఇక్కడ ఒక సూక్తి రాసి ఉంటుంది ఆ సూక్తి ఏమిటంటే ద సర్జన్ స్టిచెస్ ద మూడ్ అండ్ గాడ్ హీల్ సీట్ అని రాసి ఏం చేస్తాడు ఆ గాయాన్ని కుట్లు వేస్తాడు కుట్లు వేస్తాడంటే క్లీన్ చేస్తాడు కుట్లు వేస్తాడు పైన మంచి కట్టు పత్తి అది పెట్టి కట్లు కడతాడు ఆ చేయాల్సిన పని చేసి తిండికి పంపిస్తాడు మరి అది హీల్ ఎవళ్ళు చేస్తారు గాడ్ విల్ హీల్ ఇట్ సర్జన్ విల్ హీల్ సర్జను హీల్ చేయడు వీడు పేషెంట్ హీల్ చేయడు పేషెంట్ మాత్రం హీల్ చేస్తాడా ఈశ్వర విల్ హీల్ ఇట్ మరి సద్య నీపని చేయడం ఎందుకు నిమిత్త మాత్రం భవ సజ సాధ్యం ఈశ్వరుడు హీల్ చేస్తాడు నీ పనులు చేస్తే ఈశ్వరుడు పని ఈశ్వరుడు చేస్తాడు ఆ విధంగా ఈశ్వరుని శరణాగతి చేసి కర్మఫలాన్ని ఈశ్వరుడికి సమర్పించి కర్తవ్యకర్మను చేసుకుంటూ పోవుట సెంటిమెంట్ అనేది అడ్డు రాకుండా చూసుకుట సెంటిమెంట్ మంచిగా అడ్డు పెట్టుకోవాలి నేనేం కాదను కానీ అడ్డు రాకుండా చూసుకోవాలి కర్తవ్యానికి సెంటిమెంట్ అడ్డు వచ్చిందంటే తప్పైపోతుంది అలాంటి పొరపాటు కాకూడదు అది యశోలభస్వ నీ కీర్తస్సుని తీసుకో జా శత్రువు ఉన్న నేను ఎలాగూ సంహరించేస్తా నువ్వు శత్రు జయాన్ని నువ్వు శత్రువుల్ని జయించిన వాడు అవుతావు అప్పుడేమవుతుంది రాజ్యం సమృద్ధం భుంక్ష్వ నీకు సకల సమృద్ధులతో నిండిన రాజ్యము నీకు అధీనానికి వస్తుంది నువ్వు ఎంజాయ్ చేయొచ్చు హాయిగా రాజ్యాన్ని పాలించచ్చు శత్రు శేషం లేని రాజ్యాన్ని నీవు పాలించవచ్చు పైగా వీళ్ళందరూ అక్కడ నిలబడి నువ్వు బాణం వేస్తే పోతారనుకుంటున్నావా వాళ్ళందరినీ నేను ముందే సంహరించేసినాను ఆల్రెడీ ఐ హీల్డ్ ఇది చూడండి నేను ఇంతకుముందు చెప్పాను మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తా ఈ మనుషుల జీవితాలు ఎలా ఉంటాయంటే మీరు బకెట్ని నూతులోకి వేస్తారు తాడు కట్టి బకెట్ నూతులోకి వేస్తారు ఆ బకెట్కి ఏడెనిమిది చిల్లులు ఉన్నాయి చిల్లు బకెట్ ఏమండి నూతులోకి వేస్తే అది నిండా మునుగుతుంది బకెట్ చిల్లులు ఉండవు చిల్లులు ఏమీ లేదు నిండా చిల్లులు కనపడవు నిండా మునుగుంటుంది అప్పుడు బకెట్ నిండా నీళ్ళు దండి సరే ఇప్పుడు లాగడం ప్రారంభించండి లాగుతుంటే లాగుతుంటే లాగుతుంటే ఏమవుతుంది ఆ నీళ్ళన్నీ చిల్లు లో పోతాయి కొంచెం పైకి వచ్చేప్పటికి టెన్ పర్సెంట్ నీళ్లు పోతాయి ఇంకొంచెం పైకి వచ్చేప్పటికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వన్ పోతాయి ఇంకొంచెం పైకి లాగేపటికి సగం నీళ్లు కారిపోయాయి ఇంకొంచెం పైకి లాగేప్పటికీ ఓ పావు నీళ్ళు ఉన్నాయి త్రీ ఫోర్త్ అప్పటికే కారిపోయాయి ఇంకొంచెం పైకి లాగేపటికి ఫైవ్ పర్సెంట్ నీళ్లు ఉన్నాయి మిగతా నైంటీ ఫైవ్ పర్సెంట్ కాలిపోయాయి మొత్తానికి ఆ కాడ పట్టుకుని చేతిలోకి తీసేప్పటికి సున్నా నీళ్లు మిగిలి ఉన్నాయి ఇది మానవుల జీవితం కాబట్టి ఆ బకెట్ ఎప్పుడు ఖాళీ అవుతోంది ఎప్పుడు ఖాళీ అవ్వడం ఏమిటి అలా పైకి ఎత్తినప్పటి నుంచి ఖాళీ అవుతూనే ఉన్నది మీ చేతికి వచ్చినప్పుడు ఖాళీ అయిందనుకుంటున్నారా పైకి ఎత్తిన క్షణం నుంచి ఖాళీ అయిపోతూ కాబట్టి కొంచెం పైకి ఎత్తేప్పటికీ ఖాళీ అవుతోంది ఇంకొంచెం పైకి లాగేపటికి ఖాళీ అవుతోంది ఇంకొంచెం పైకి లాగేపటికీ ఖాళీ అవుతోంది ఫిఫ్టీ ఇయర్స్ వచ్చాయంటే ఫిఫ్టీయత్ డెత్ డే వచ్చింది అని బర్త్ డే కాదు డెత్ డే సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీయత్ డెత్ డే సెవెంటీ ఇయర్స్ సెవెంటీయత్ డెత్ డే బర్త్ డే కాదు బర్త్ డే ఇస్ ఎ మిస్నామస్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు జనులు మిస్లీడ్ అయిపోతారు బర్త్డే బర్త్డే బర్త్డే బర్త్డే అని అంటే దేర్ ఈజ్ నో బర్త్డే పోనీ యాభై అరవై డెబ్బై కాదండి మొదటి బర్త్డే ఇట్ ఈజ్ నాట్ ఫస్ట్ బర్త్డే ఇట్ ఈజ్ ఫస్ట్ డెత్ డే రెండేళ్ల కురాడు సెకండ్ డెత్ డే దట్ ఈజ్ వాట్ లైఫ్ ఈజ్ దేహాభిమానం ఉంటే డెత్తే ఉంటుంది ఆ డెత్కి మనం ఏం చేస్తామంటే భర్తను పేరు పెట్టుకుని ఏదో కొంత అల్లరి చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప దాంట్లో ఏమైనా పాయింట్ ఏమీ లేదు ఫోర్ సో మయైవైతే నిహతా పూర్వమేవ వీడు పుడుతోనే ఒక డిఎన్ఏ కోడ్తో పుడతాడు ఆ పుడుతోనే డెత్ ఫిక్స్ చేసి పెట్టాడు దేవుడు పుడితోనే వీడు హార్ట్ అటాక్ వచ్చిపోతాడు కాబట్టి వీడు పుట్టాక డెబ్బై ఏళ్ళు బతికాక వీడి చావు నిర్ధారితం అవ్వదు పుట్టినప్పుడే చావు నిర్ధారితం అయిపోతుంది కాబట్టి ఎవరిలో వీడిని చంపారండి అయ్యా అలా అనిపిస్తుంది ఎవరోలో వీడిని చంపారనిపిస్తుంది వీడు పుట్టినప్పుడే వీడి చావు వీడికి ఫిక్స్ చేసేసి పంపిస్తాడు ఈశ్వరుడు ఈశ్వరుడే మీరు చంపేసే మీ లోకంలోకి పంపిస్తాను మీ డెత్ ఫిక్స్ చేసి పంపిస్తాను మీకు ఒకటే లెక్క బకెట్ అంతే బకెట్ అది ఖాళీ బకెట్ చేతికి వచ్చిందనే సంగతి మీకు చేతికి వచ్చాక తెలిసిందే అది ఖాళీ అవడం మటుకు ఫ్రమ్ ద ఫస్ట్ మూమెంట్ ఖాళీ అయిపోతూ బికాజ్ ఆ చిల్లులు పెట్టారు కనుక అలా ఖాళీ అయిపోతూ కాబట్టి యైతే నిహతాహ పూర్వమేవ భీష్ముడిని నువ్వ చంపిది నువ్వు నువ్వేం చంపిది నేను చంపుతాను నేను చంపుతాను కూడా కాదు నేను ఆల్రెడీ చంపేసే పెట్టాను ద్రోణుడు నేను ఆల్రెడీ చంపి పెట్టాను పద్దెనిమిది అక్షౌహణీయులని నేను ఆల్రెడీ చంపేసి సిద్ధంగా పెట్టాను ఇంకా ఆ టైం వచ్చినప్పుడు అలా పడిపోతూ ఉండడం ఏంటలా టప్ టప్ టప్ ఒక తర్వాత ఒకడు పడిపోతూ ఉంటాడు అందరినీ చంపేసి పెట్టాడు అలా గాలెట్ రాగానే పడిపోవడమే ఆలస్యం కాబట్టి నిమిత్తమాత్రం భవ సవ్యసాచ్య నువ్వు నిమిత్తంగా ఉండు నువ్వు చేయాల్సిందంటే ఆ నిమిత్తంగా ఉండి పని కూడా మానేస్తే అది కర్తవ్యకర్మ నుంచి పలాయనం చేసినటువంటి దోషం వస్తుంది సెంటిమెంట్ కారణంగా సెంటిమెంట్ ఎందుకు పనికి రాదు లోకంలో వీడు వాణ్ణి హత్య చేశాడు అని జనాలు చాలా సెంటిమెంట్గా దాన్ని చాలా హయావిడిగా చేస్తారు సత్యం ఏమిటంటే ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌత న విజానీక నాయం హంతి నహన్యతే నేను చంపాను వీడిని అని ఒకడు అనుకుంటున్నాడు వీడు నన్ను చంపబోతున్నాడు కొట్టాడు నేను చంపబడుతున్నాను అని ఇంకొకడు అనుకుంటున్నాడు వీళ్ళిద్దరూ అజ్ఞానులే వీడు చంపేవాడు కాదు వాడు చంపబడేవాడు కాదు నాయం హంతి నా హన్య్యతే తత్వం తెలుసుకుంటే ఆత్మకి అమృతము చావు లేదు తత్వం తెలుసుకోకపోతే కాలపురుషుడు అందరినీ ముందే చంపేసి పెట్టాడు అది సంఘటన భాష్యస్మాదేవం ఈ సత్యము ఇలా ఉంది గనుక అంటే ఏమిటి నీవు ఉన్నా లేకున్నా యుద్ధం చేసినా మానినా వీళ్ళందరినీ నేను మింగేయడం ఖాయం గనుక తస్మాత్ అందువలన త్వం ఉత్తిష్ట నువ్వు లేచి నిలబడు అని సలహా నువ్వు లేచి నిలబడు ఇది వేదంలో ఉత్తిష్ట అన్నది గొప్పగా చెప్తారు స్వామి వివేకానంద గట్టిగా చెప్పాడు తోముత్తిష్ట లేచి నిలబడు నిరుత్సాహానికి తావులేదు నిజ్యుట్టి నువ్వు చేయి ఉత్తిష్టత జాగ్రత్త ఉత్తిష్టత అంటే లేచి నిలబడండి జాగ్రత తెలివి తెచ్చుకోండి అంటే అది సింబాలిక్ మీరు ఫిజికల్గా తీసుకోక కూర్చుని ఉంటే లేచి నిలబడమన్నారు ఉత్తిష్ట ఉపవిష అలాగే డ్రిల్లు చెప్తారు చూడండి అలా డ్రిల్లు చెప్పినట్లుగా అనుకోకూడదు ఉత్తిష్ట అంటే కాద్య నీ కర్తవ్య కర్మ ఎందు నిష్ట కమ్ము యాక్టివ్గా ఉండాలండి నిరుత్సాహంగా నీరసంగా ఉండకూడదు యాక్టివ్గా ఉండాలి మీరు గమనించారా ఈ రోగులు ఈ వార్డులో ఉంటారు ఇలా మంచాలు ఉంటాయి గవర్నమెంట్లో ఇలా మంచాలు ఉంటాయి ఇరవై మంది ఇటు ఇరవై మంది అటు రోగులు పడుకుని కొంతమంది డాక్టర్లు ఈ నర్సులకి రూల్స్ చెప్తారు మేము వార్డుకి వచ్చేప్పటికీ ప్రతి బెడ్ మీద ఆ షీట్స్ కొత్త షీట్స్ వేసేసి నిన్నటి షీట్స్ తీసేయాలి పేషెంట్స్ శుభ్రంగా ముఖం అది కొడుకుని అవసరమైతే స్నానం చేసేసి లేకపోతే వెట్ క్లాత్ తోటి వైప్ చేసేసుకుని క్లీన్గా ఉండాలి పేషెంట్స్ పేషెంట్స్ ఏడుపు మొహం పెట్టుకుని ఉండకూడదు ఉత్సాహంగా ఉండాలి మేము వార్తకు వచ్చేప్పటికీ అందరూ కూడా టిప్ టాప్ ఉండాలి పేషెంట్స్ అని నర్సులకి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు సరే నర్సులు క్లీనప్ చేసిస్తారు వీళ్ళందరూ రెడీగా ఉంటారు పేషెంట్ డాక్టర్ గారు గారు అని ఏడుపుహం పెడితే ఏడు మొహం పెట్టకలేచి కూర్చో సెటాప్ నూనె కూర్చోలేదు ట్రై చేయి ఎందుకు కూర్చోలేవు ట్రై చేయి చూస్తాను అంటే కూర్చుంటాడు ఏమిటిని సమస్య కడుపులో మంటగా ఉంది సరే అవి మందులు వేసుకో కొడుకో అని అలాగా డాక్టర్లు పేషెంట్స్నే అలా ట్రీట్ చేస్తారు కాలు మెత్తుగా ఉందండి నడక రావట్లేదంటే కట్టుందనుకోండి కాళ్ళకి వేయి ఇక్కడి నుంచి అక్కడికి నలభై అడుగులు వేయి చూస్తాను వెయి నేను నడవలేనేమో చూడు ట్రై చేయి మరి కట్టుంది కట్టుంది కానీ ట్రై చేయి ట్రై చేయి వె కాలు అన్ని డాక్టర్ ఏం చేస్తాడంటే నడిపిస్తాడు కాబట్టి నేను పేషెంట్ని అని ముందే వీడు ఊరికి ముందే పేషెంట్ పేషెంట్ అని అలాగే మనసంలో ఉండిపోతానంటే రోగం తగ్గదు లేచి నెల కూడా పేషెంట్లకే ఆ ఫిలాసఫీ వర్తించేప్పుడు ఇక అన్ని ఆరోగ్యంగా ఉండి తన కర్తవ్యాన్ని తాను చేసే సందర్భంలో నిరుత్సాహానికి కానీ సోమరిధనానికి కానీ తావు లేనే అన్నిటికంటే ఇంకో పాయింట్ ఏమిటంటే సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని చేయాల్సిన పని మానేయడం అనేది అంత తప్పు అదే కానీ పోవట్లేదు సెంటిమెంట్ సోకర్ణాలు పెట్టేసి పని మానేయడం ఇప్పుడు ఇంట్లో వంట వండాల్సి ఉందనుకోండి ఏడుస్తూ కూర్చు వంటే నీ బోధులు నేను ఏడుస్తారు నువ్వు వెళ్ళి వంట చేయి ఎవడో వాళ్ళు నువ్వు వంట అయిన తర్వాత మొత్తం ఒక కూర పప్పు పులుసు చేసేసి మళ్ళీ వచ్చి కూర్చొని ఏడుద్దు కానీ ఈ లోపల నేను కూర్చుని ఏడుస్తూ ఉంటాను గో అని పంపించేసి అవును కదా అందరూ ఏడుస్తూ కూర్చుంటే పొయ్యిలో పిల్లిలు ఏవద్దు కాబట్టి సెంటిమెంట్ అంత అయోగ్యమైనది అదే కాదు ఉండదు కాబట్టి సెంటిమెంట్ పెట్టుకోకూడదు అంటే ప్రేమ ఉండాలి పనికి చెడగొట్టే సెంటిమెంట్ ఉండరాదు త్వముత్తిష్ట లేచి నెలకూడదు తెలివి తెచ్చుకో తెలివి తెచ్చుకో అంటే మీ కర్తవ్యాన్ని తెలుసుకుని అనుష్ఠానం చేయాలి అంతఃకరణ శుద్ధి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి జ్ఞానాన్ని పొంది కృతార్థులు కావాలి అది అది తెలివి తెచ్చుకోవడం ఉంటాయి ఈ సంసారాన్ని పట్టుకుని మీరు ఎంత సవరించినా అది అలా నీరు గారిపోతూ ఉంటుంది సంసారంలో సెటిల్మెంట్ ఏమి ఉండదు దాన్ని విధులు పెట్టేసి మీరు తత్వంలోకి వచ్చేయాలి తప్ప ఈ సంవసారం ఏదో సెటిల్మెంట్కి వచ్చాక నేను తత్వానికి వస్తానంటే సంసారం సెటిల్మెంట్కి రాదు జీవితం సెటిల్మెంట్కి వస్తుంది సంసారం అలాగే ఉంటుంది కొంతమంది ఎలా పిరికిగా ఉండిపోతారు ఆ సంసారంలోనే ఉండిపోతారు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం భగవద్గీత చదవాలని కానీ తీరిక కుదరట్లేదు ఏమిటి తీరిక ఏమిటి సంసారంలో ఏముంది చేయటానికి అదంతా కూడా ఉషర క్షేత్రం నేల మీరు ఎంత పంట పండిద్దా ఉన్నా అక్కడి నుంచి పండి పంట సున్న బూడిద పండుతుంది సంసారంలో ఊషర క్షేత్రం సంసారం దానికి ఏదో మినిమం లేదో చేయటం దాన్ని పక్కన పెట్టేసి వచ్చి ఈశ్వర భక్తి ఆత్మనిష్ట వాటిని చూసుకోవాలి కానీ జాగ్రత్త తెలివి తెచ్చుకో ప్రాప్త్య వరాన్ని నిబోధత మహాత్ముల దగ్గరికి వెళ్ళు ఆ తత్వాన్ని తెలుసుకో అని కఠోపనిషత్తు చెప్తున్నాయి అటువంటి భాష తస్మాత్వముత్తిష్ట కాబట్టి నువ్వు లేచి నిలబడు ఈ అర్జునుడు కోలబడ్డాడు ఆ రథంలో కోలబడి ఏడు మొహం పెట్టు కూర్చున్నాడు ధనుస్సు పక్కన పారేశాడు అదే తప్పు కదది నీ డ్యూటీ నువ్వు చేయి తీర్తిని పొందు కంట రేపు ఇవాళ ఆదివారం నెక్స్ట్ శనివారం నాడు కంటిన్యూ చేస్తాం ం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము దశ్యతే